పరిశుద్ధిరాశా మీ శృతుల స్తోత్రాలనైనా అబ్రాహాం ఇసాకు యాకోబులకు గొప్పదేవా వదనాలు తండ్రి ప్రవ్వా అబ్రాహా ఇస్సాకు యాకోబులకు వాగ్దానం చేసి ప్రవ్వా ఆ వాగ్దానాన్ని మా జీవితాలలో నెరవేర్చినారు దాన్ని బట్టి మీకెంతో వదనాలు ప్రవ్వా అబ్రాహాము సంతానంగా మమ్మల్ని తయారు చేసుకున్నారు దాన్ని బట్టి మీకెంతో వదనాలు ప్రవ్వా ఆ రీతిగా చేసినైనా అబ్రాహాం అనుగ్రహించిన ఆ వాగ్దానాన్ని మాకు సంక్రమించేటట్లు మీరు చేసేందుకు మీకెంతో వదనాలు కాబట్టి ఈ యొక్క గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ మాయే ఆ యొక్క విశ్వాసంతో మేము ముందుకు వెళ్తున్నాం ప్రభా మీ నీతి సత్యని ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి అంతకు ముందు ప్రభా మీ యొక్క వాక్యంలో మేము బలపడాల ప్రభా ఆ యొక్క మరియా సన్నిధికి వచ్చి ప్రవ్వ మీ కాళ్ల యొక్క కూర్చొని మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుంది ప్రవ్వ అటువంటి భాగ్యం మీరు అనుగ్రహించినారు అదే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మరి విశేషంగా తండ్రి భారత అనేకమైన పండ్లలో అలసిపోతుంది ప్రవ్వ అనేకమైన క్రైస్తవ జీవితం ఆ రీతిగా ఉంది ఈ రోజు ప్రభావ అనేకమైన పనులలో అలసిపోతున్నారు గాని మీ చెంతకు వచ్చి ఎవరు నేర్చుకుని మీ కాడి మోయలేకపోతున్నారు ప్రవ్వ వాళ్ళు అదే రీతిగా ప్రభా ఈ లోకపు కాడిని మోస్తూ సైతాను బరువుని మోస్తున్నారు ప్రవ్వ ఆ రీతిగా మళ్ళీ వాళ్ళు మోయకుండా మీ యొక్క సన్నిధికి మీ సత్యాన్ని గ్రహించే బిడలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం మరి విశేషంగా ప్రభావి ఆ యొక్క తన మళ్ళీ గొప్ప జనము శ్రమల పాలు కాల్పోతుండగా వారిని రక్షించుకోమని ప్రార్థిస్తున్నాం వారు సత్యాన్ని గ్రహించి సత్యాన్ని వెంబడించే బిడలగా తయారు ప్రార్థిస్తున్నాం ఆ యొక్క లక్ష మందిని ఆశీర్దించి మీరు ఆకరవారు సిద్ధపరచుకోమని ప్రతి మీ కొరకు సాక్షలు పెట్టుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రియా దేవుడు ఆమోస దర్శనాన్ని అనుగ్రహించింది ఈ దర్శనము మనం కనీసము పదమూడు వారాల నుంచి ధ్యానిస్తున్నాం యోహాను సువార్త పదహారవ అధ్యాయం పదమూడవ వచనం అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యంలోనికి నడిపించును ఆయన తనంతట తానే ఏమియూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును పరిశుద్ధాత్ముని యొక్క పని ఏందో మనం ఇక్కడ చూస్తున్నాం ఏ శ్రోత నోటి ద్వారా చెప్పిన మాటలు ఇవి పరిశుద్ధాత్ముని దేవుడు మనకి ఎందుకు అనుగ్రహించండి బ్రదర్ నాకు పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చిందని చాలా మంది ఎంతో ఆసక్తితో అని చెప్తా ఉంటారు కదా చాలా మంది చెప్తారు ఫస్ట్ టైం పరశుధాత్మ పొందుకున్నప్పుడు ఎక్కలేని ఆనందం ఉంటుంది ఎందుకంటే నీ శరీరం మొత్తము అది భరించలేక కొట్టుకుంటా ఉంటది నీ శరీర నియమములు శరీర క్రియలు అన్ని నశించిపోయినాయి కాబట్టి పరిశుద్ధాత్మని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు పరిశుద్ధాత్మాని హృదయంలోనికి మొట్టమొదటిసారి వచ్చినప్పుడు నీకు ఎక్కలేని ఆనందం ఉంటుంది ఒక రీతిగా చూస్తే ఆ ఆనందం ఎప్పుడు ఉందా స్పతాత్మ పొందుకొని చానా సమాచారం అవుతుంది కదా మనలో చాలా మంది ఇంకా ముందు ఉన్నాం ఇప్పుడు ఆనందం ఉందా నిజంగా మొట్టమొదట్లో ఉన్న ఆనందం అప్పట్లో ఆరాధించిన విధం విధానముగా ఇప్పుడు మనం ఆరాధిస్తున్నామా అప్పుడు గంటలు గంటలు వర్షిప్ చేస్తున్నాము అక్కడ ఆనందం ఉంది ఇప్పుడు ఆనందం ఉందా ఆ రీతిగా మనం చేయగలుగుతున్నామా లేక ఐహికమైన విచారాల చేత కొట్టుకొని గాలికి ప్రతిరోజు నువ్వు ఉదయం లేసి దేవునాలు చెప్పినప్పుడు నీ హృదయంలో ఆనందం ఉంటుందా నీకు నిజంగా పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే ఆనందం ఉంటుంది నాకు పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది బ్రదర్ అంటారు గానీ అరే ఇవన్నీ నాకేం అర్థం కావట్లేవే నేను ఎప్పుడు వినలేదే అంటారు అంటే మిమ్మల్ని పరిశుభ్రత నీకు ఎందుకు అర్థం కావట్లేవు పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అంటే ఎక్కడ వచ్చినప్పుడు ఆయన మొదటి ఇక్కడ ఉన్నాడు లేదా పరిశుధాత్మ ఇక్కడ ఉండడా లేదా ఆది కాండంలో ఉండలేదా మొదటి వచ్చనంలో ఉన్నడా లేదా అంటే సృష్టికి ఆరంభానికి ముందటి నుంచి ఉండాలేదా పరిశుధాత్మ మరి స్పెషల్ గా వచ్చేది ఏముంది సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపించు ఎక్కడికి వచ్చినప్పుడు నీ హృదయంలోనికి వచ్చినప్పుడు నువ్వు ఆహ్వానించినప్పుడు నీ హృదయంలోకి వస్తున్నాడు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలో అంటే బైబుల్లో ఉన్న వాక్యాలను ధ్యానించినప్పుడు నిన్ను సంపూర్ణంగా సత్యంలో నడిపిస్తున్నాడు మన ఆ రీతిగా నువ్వు పరస పరుశుధతో పొందుకున్నప్పుడు నీకు ఎందుకు సత్యము అర్థం కావట్లేదు ఇప్పుడన్నా మనం దాన్ని గ్రహించాలా నిజంగా నీకు పరిశుధాత్మ అభిషేకం ఉంటే ఇక్కడ చెప్పబడ్డ వాక్యాలలో నీ సత్యాన్ని ఎందుకు గ్రహించలేకున్నావు అవన్నీ బొమ్మలు విగ్రహాలు నాకు అసహ్యములు అన్యజనుల ఆచారములు నాకు అసహ్యము ఆయనకు అసహ్యమని భరించలేడు వాటిని ఆయన ఆయనకు అసహమైన నీకు ఇష్టమా నీ పరిశుధాత్మ నీకు పరిశుద్ధాత్మ ఉంటే ఆయనకు ఏంది అసహ్యమో నీకు తెలియదా అంటే నీకు పరసాత్మ లేదన్నట్టే కదా నువ్వు పరసాత్మ పొందుకొని ఎంతగా కొట్టుకున్నా నీ శరీరము ఎంత భాషలలో ప్రార్థన చేస్తున్నా నీకు ఏది అసహ్యము ఏది మంచిది అన్న ఆ వివేచన లేకపోతే ఏది చెడ్డది ఏది మంచిది అన్న వివేచన లేకపోతే ఖచ్చితంగా నీకు పరిశాత్మ లేనట్టే నీకు నిజంగా పరిశుద్ధాత్మ అంటే వీటిని గ్రహించాలా ఇవి గ్రహించినప్పుడే నువ్వు సత్యంలో వెళ్తున్నావు సత్యంలో వెళ్తేనే నువ్వు సంపూర్ణంగా తయారగలవు లేక ఈరోజు కొన్ని విషయాలు మనం చూస్తాం లక్ష నలభై నాలుగు వేల మందిని దేవుడు ఎందుకు స్పెషల్గా ఒక గుంపు ఒక క్రైస్తవ గుంపు ఆ క్రైస్తవ గుంపు సత్యాన్ని గ్రహించింది కాబట్టి ఆయనని బాగా ప్రేమిస్తుంది కాబట్టి ఆయన వారిని ప్రేమిస్తున్నాడు నువ్వు ఆయన తట్టు తిరుగుతున్నాయి కదా ఆయన నీ తట్టు తిరిగేది సగం ఆయన తట్టు సగం ఈ లోకం తట్టు తిరిగితే ఎట్లా నిన్ను నీ ఎందుకు సంతోషించగలడు మనం ఎందుకు సంతోషించాల మన ప్రభు మన పిల్లలు మంచిగా చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే మనం సంతోషించమా ఇంటికి వచ్చి చిన్నప్పుడు నువ్వు వాళ్ళకి మిఠాయి పంచావా చాక్లెట్లు పంచావా ఇంకొంతమంది అయితే మంచి పార్టీ చేసుకుంటారు కదా మేమైతే మేము మైండ్స్ ఏం చేస్తామంటే మా పిల్లలు ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే ఈ ఫ్యామిలీ హోటల్స్ అంటారు కదా ఫ్యామిలీ హోటల్స్ అని ఉంటాయి హైదరాబాద్ లో కొన్ని ఉన్నాయి ఆ ఫ్యామిలీ హోటల్ తీసుకుపోయి వాళ్ళకి మంచిగా హినిపిస్తాం చైనీస్ ఫుడ్ అవన్నీ బాగా ఎంజాయ్ చేస్తారు ఆ పిల్లలు ఎక్కువ ఖర్చు కూడా కాదు ఫస్ట్ వస్తే ఆ హోటల్ తీసుకెళ్తాం సరే ఫస్ట్ రాకుంటే అలవాటు అయినాక తీసుకోపోమా చెప్తాం ఏం పర్లేదు నువ్వు సరే సెకండ్ క్లాస్ లో పాస్ అన్నాయి కదా అయినా మనం పోతున్న హోటల్ కానీ తీసుకెళ్తాం అప్పుడు వాళ్ళకు కొంత మనసులో వస్తానమాట నేను ఫస్ట్ రావాలనేసి సరే ఈ రీతిగా మనం ప్రోత్సహించాలి మన పిల్లల్ని కానీ దేవుని దృష్టిలో నువ్వు ఆత్మీయ జీవితంలో ఫస్ట్ గా లేకపోతే నువ్వు ఒక క్రైస్తవ గుంపులో ఉండలేకపోతున్నావు నీకు తెలియకుండానే ఆటోమేటిక్ నువ్వు ఆ మూడు గుంపులలో ఉంటున్నావు అన్న మనం కొన్ని వార నుంచిగా ఉంటే నువ్వు ఇసాకు సంతతి ఉండాలా లేకుంటే ఎరోబాము కుటుంబం ఉండాలా లేకుంటే ఎరితిగుండాలా గోడ వలెనన్నా ఉండాలా గోడ వలె ఉండాలా అన్న విషయం కూడా తెలియదు అంటే మనకు పరసాత్మ ఉంటే ఎందుకు తెలియదు గోడ మీద ప్రభు నిలబడి ఆ మట్టపు గుండు పట్టుకున్నడు అన్న విషయమే నీకు తెలియదే అత్తరు బుడ్డి ఒక స్త్రీ పగలగొట్టింది అని ఒక ఆమె పాట పాడుతుంది నేను విన్నా సరే నాకు బాగా పరిచయం ఆయే మంచి సేవ చేస్తుంది ఆయన అత్తరు బుడ్డి పగలగొట్టింది నీ ఆరాధన కూడా అత్తరు బుడ్డి సువాసన ఆ రూమ్ అంతా ఎట్లా వెదజల్లబడిందో నీ ఆరాధన కూడా అట్లనే ఉండాలా అని పాట పాడుతుంది అరే అత్తరు బుడ్డి అంటే నీ హృదయమా నీ హృదయం కూడా అట్లా నీ హృదయాల నుంచి సువాసన అంటే ఆరాధన దేవుని అట్లా ప్రేమ అట్లా బయటికి రావాలనా అని పాట పాడుతుంటే అత్తరు సంబంధించిన ఆత్మీయ బాగా అర్థమైంది గాని ఎత్తబడే సంఘం విషయం ఆత్మీయ ఎందుకు అర్థం కావట్లేదు అసలు ఎత్తబడేది ఎక్కడన్నా బైబిల్ ఉంది ఉందా అన్న విషయం కూడా తెలియదు నిజంగా పరిశుధాత్మ ఉంటే ఇది సత్యమైన బోధన అబద్ధమైన బోధన అన్న విషయం ఎందుకు గ్రహించలేకున్నాం వచ్చిన వాడు గాని మేము ప్రకటింపని మరి ఒక ఏసుని ప్రకటించను మీరు సహించుతున్నారు అన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఫలాని వ్యక్తి చెప్తున్నాడు కాబట్టి కరెక్ట్ అయి ఉండొచ్చు అనుకుంటున్నావా పోయినవరం అదే చూసినాం నేను వచ్చేంత వరకు మీరు చదువుతుండాలా హెచ్చరిస్తూ ఉండాలా అన్నాడు పౌలు తిమ్మోతి నేను తిరిగి వచ్చేంత ఒకవేళ పౌలు రూపకంగా ఏసినగా అదే మాట్లాడుతుందేమో నేను తిరిగి వచ్చేంత మీరు చదువుతా ఉండాలా బోధిస్తా ఉండాలా హెచ్చరిస్తా ఉండాలా ఆ తీవ్రత నీలో పరిశుధాత్మ ఒంటేనే పని చేస్తది నువ్వు ప్రతిరోజు పొద్దున్నేసి గడ్డ గడ్డసేపు వర్షిప్ చేసినంత మాత్రం ఈ సత్యాన్ని గ్రహించకపోతే అది వేస్ట్ అయిపోతుంది పరిశుధాత్ముడు నేను ఎందుకు వీళ్ళలోకి రావాలా వీళ్ళలో ఏం పని కావట్లేదు వీని హృదయంలో ఏం వాక్యం లేదు అని నేను ఎట్లా పనిచేయాలా మనల్ని సర్వసత్యంలో నడిపించేదానికే కదా దేవుడు మనకు అనుగ్రహించండి కుమారుని ఆత్మను తండ్రి మనకు అనుగ్రహించదని గలితల రాష్ట్ర పతికళ చూస్తాం మనం ఏ శ్రో ఆత్మనే ఆయన అంటుండ నేనే పంపిస్తా అంటుండి ఇక్కడ ఏ శ్రోవే తన ఆత్మని పంపిస్తాడు ఎందుకు పంపిస్తున్నాడు ఆయన ముందుగానే చెప్పిండు ఎప్పుడు చెప్పిండు ఆర్థిక మొదలుకొని ముందుగానే చెప్పిండు ఇవన్నీ విషయాలు ప్రవక్తల ద్వారా యాచకుల ద్వారా కొంతసారి రాజుల ద్వారా కొన్నిసారి జంతువుల ద్వారా పశుల ద్వారా పక్షుల ద్వారా ఎన్నో విషయాలు మనకి చెప్పిపెట్టింది ముందుగానే నేను చెప్పిన వాటిని నాలోనివే తీసుకొని మీకు చెప్తాను జ్ఞాపకం చేసిన ఆయన కొత్తగా ఏం మర్మములతో కూడిన బోధ దేవుడు నాకు కొత్త విషయాలు బయలుపరిచిండు బైబిల్ లేని కొత్త విషయాలు ఏమున్నాయి ఇక్కడ నీ నిజంగా పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే ఈ విషయాన్ని నీకు అర్థం కాదు నువ్వు పొందుకుందే పరిశుద్ధ ఎందుకు దయ్యను భాషల అర్థం భాషలలో మనలో కావడానికి పరిశుభాత్మ కావాలా కాదు పరిశుద్ధాత్మ ఎందుకు అనుగ్రహించిండు అన్న విషయం ఇక్కడ ఉంది నువ్వు వాక్యం నీ సత్యాన్ని గ్రహించడానికి నీకు అనుగ్రహించిడు కాబట్టి పోవరం చూసినాము యశగ్రంథం నలభై అధ్యాయం నలభై వచ్చిన వాళ్ళు తీగను మొక్కుకు పెట్టుకున్నాడు నాకు మరీ కోపం పూర్తిస్తున్నారు అన్నాడు ఆ పచ్చని తీగ పాత నిబంధన కాలంలో చూస్తే ప్రతి పచ్చని చెట్టు క్రింద వాళ్ళు పాపం చేసిండ్రు అని దేవుడు జ్ఞాపకం చేసిండు ప్రతి ప్రవక్త ద్వారా పచ్చని చెట్టు క్రింద వాళ్ళు పాపం చేసిండ్రు అంటే ఈ రోజు తెలుస్తలేదా నీరసుడు పుచ్చని చెట్టును పెట్టుకున్నాడు అంటే ఏంటి అది ఎప్పటికీ పుచ్చిపోదంట క్రిస్మస్ ట్రీ ప్లాస్టిక్ క్రిస్మస్ ట్రీ గురించి మనం అక్కడ చూస్తున్నాం ఎక్కడ చూస్తున్నాం యశ్వ గ్రంథం నలభై పద్దెనిమిది వచ్చిన కావున మీరు ఎవరిని దేవునితో పోలుతురు ఏ రూపమును చెట్టు రూపమా పక్షి రూపమా స్టార్ రూపమా కేక్స్ రూపము ఏ రూపకంగా మీద పోలిస్తారు ఏ సుప్రభుకి రావాల్సిన మహిమను అవి దొంగలిస్తున్నాయి కాబట్టి ఎవడు దొంగలిస్తుండో ఆ చెట్టులో తమ్ముజు దేవత ఉండి దొంగలిస్తుంది ఆ స్టార్ లో రొంఫా దేవత ఉండి యేసు రావాల్సిన మహిమను దొంగలిస్తుంది అదే రీతిగా ఆకాశ రాణి ఆ కేక్స్ ఉంటూ దేవుడికి రావాల్సిన మహిమను దొంగలిస్తుంది ఈ విషయాలు మనకు తెలియని కావు ఇవన్నీ భిన్నం ఏందంటే పరశుధాత్మని ఆర్పిస్తున్నాం అంటే సత్యాన్ని తెలిసి కూడా సత్యాన్ని స్వీకరించకపోవడమే పరశుదాత్మని ఆపడం పరిశుదాత్మని ఆర్పడం అంటే పరశు పొందుకోకపోవడం కాదు పొద్దున్న లేసి వర్షిప్ చేయాలా కొట్టుకోవాలా శరీరనేది కాదు పరిశుద్ధాత్ముడు సత్యం ప్రకటించబడప్పుడు ఇది స్వీకరించను మా పాస్వర్డ్ చెప్పిందే కరెక్ట్ అంటే నువ్వు పరశాత్మని ఆర్పేస్తున్నావు అట్లా ఎన్నిసార్లు ఆర్పేసి నువ్వు సత్యాన్ని గ్రహించలేకపోయినావు నీ జీవితంలో నువ్వు సమృద్దిగా అభివృద్ది పొందేవాడవు అభివృద్ధి పొందేదానవు ఒకవేళ పరశుదాత్మని ఆర్పకునితే ఎన్ని సంవత్సరాల క్రితం మనం పరుశుత్మ ఆర్పినాం అందుకే పరిశుధాత్మను దూషించేవాడికి క్షమాపణ లేదు అంటే అర్థమేంది సత్యాన్ని తృణీకరించేవానికి రక్షణ మార్గం లేదు వాడు ఆ పర్లోకం పోలేడు పరిశుద్ధాత్మని ఎందుకిచ్చాడు సత్యం వెళ్ళడానికి సత్యాన్ని గ్రహించడానికి కోరుకు సత్యం ను మోసపోకుండా ఉండాలంటే నువ్వు సత్యం తెలుసుకోవాలా లేకపోతే క్రైస్తవులు అందరూ మోసపోతానన్న విషయం మనం ఎన్నిసార్లు చూసినాం బైబిల్లో కాబట్టి పరిశుద్ధాత్ముని దూషించద్దు అంటే సత్యం అసహించుకోవద్దు చెప్పబడ్డ వాక్యాన్ని లోని గ్రహించి దాన్ని ప్రేమించాలా ఎందుకు ఆ వాక్యమే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవాన్ని వేసుకోవు కాబట్టి నువ్వు ఏసు ప్రేమించాలంటే ఆ బయల్పరచబడ్డ వాక్యంలోని సత్యని గ్రహించి దాన్ని నువ్వు స్వీకరించాలా నీ జీవితానికి అవలంబించుకోవాలా అప్పుడే నువ్వు ఆయన బిడగా ఉండగలవు అప్పుడే నువ్వు గోడ వలే నువ్వు అడుగడుగు సత్యంలోనికి వెళ్తున్నప్పుడు నువ్వు చక్కగా కట్టబడ్డ గోడలాగా తయారవుతావు హునాది ఎవరిది ప్రవక్తలు మరియు అప్పస్తులు ఏ పడ్డ పునాది మీద నీ జీవితాలు కట్టబడుతున్నాయి అప్పుడు నువ్వు చక్కగా ఉంటావు గోడ అప్పుడు నీ మీద శిరసిల్లా నీ ప్రభు ఉంటాడు ఇవే మనం ఉపలు ఇవే మనము చూస్తున్నాం కొన్ని వారాల నుంచి మట్టప్ప దేవుడు దించేసినప్పుడు ఆయన కొలుస్తున్న మనుషులను మట్టప్ప కొలతకు సంబంధించింది ఆయన తీర్పుకు సంబంధించింది ఆయన నీతికి సంబంధించింది సంపూర్ణంగా అది ఏశ్వకు సాదృశంగా ఉంది మట్టప్ప అది కొలిచినప్పుడు దాంతోని దేవుడు ఏసో ఒక్కడే తీర్పు తీర్చగలడు సమస్త సృష్టి మీద అధికారాన్ని పొందుకున్నవాడైనా సమస్త సృష్టి ఆయన మూలంగా కలిగేను ఆయన కొరికే కలిగింది కాబట్టి ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన సృష్టిని ఆయన తిరిగి తీసుకోబోతున్నాడు తీసుకుని ఎవరు దాన్ని ఫలాన్నిస్తారో వారికి అప్పగించబోతున్నాడు ఫలింపని ప్రతి చెట్టు ఏం చేయబడుతుంది నీకు పరిశుధాత్మ ఉంటే ఈ వాక్యం అర్థమవుతుంది ఫలింపని చెట్టు ఏం జరగబోతుంది నరికి ఎక్కడా ఎక్కడ అయిపోతుంది మతవార్త ఏడవ అధ్యాయం లేదా మతార్త ఏడవ అధ్యాయం మత్స్య సువార్త ఏడవ అధ్యాయము మనం అర్థం చేసుకోవాలా పదిహేనవ వర్షం నుంచి అబద్ద ప్రవర్తలను గుర్చి జాగ్రత్త పడాలా అనడం లేదా నువ్వు జాగ్రత్త పడాలా నీ దగ్గరకు వచ్చిన ప్రవచనము సత్యమైందా అబద్దమైందా నువ్వు జాగ్రత్త పడకపోతే ఎందుకు జాగ్రత్త పడమనో తెలుసా నువ్వు జాగ్రత్త పడకపోతే నువ్వు ఖచ్చితంగా మోసపోతావు మోసపోయినవాడు కచ్చితంగా మరణం పాలుగాక తప్పదు అమాంతంగా నీ మీదికి తుఫాన్ వస్తే నువ్వు గుర్తించకపోతే చచ్చిపోతావా లేదా అది తుఫాను నువ్వు కొట్టుకుని పోతుందా లేదా కాబట్టి అబద్ద ప్రవర్తన గురించి జాగ్రత్త వారు గొర్రె చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు క్రూరమైన తోడళ్లు ఉత్తర తొడేళ్లు కూడా కాదు క్రూరమైన తొడేళ్ళు ఎప్పుడు నిన్ను దోచుకోవాలా ఎప్పుడు నిన్ను తినేయాలా నీదంతా దోచుకోవాలా నిన్ను పిప్పి పిప్పి చేసి పడేలా దాని బుద్ధి అది ఎవరు వాళ్ళు ఇది నీకు అర్థమవుతుంది మళ్ళీ అతరు బుడ్డి గురించి అర్థమైనప్పుడు ఇది కూడా ఉపమాన రీతి అయినా చెప్పబడింది వాక్యం అబద్ద ప్రవక్తలు ఎట్లా ఉంటారు వాళ్ళ బుద్ధి ఎట్లా వాడి గుణగణం ఎట్లా వాడు ఎట్లా బయటికి కనిపిస్తున్నాడు వాడు గొర్రెలాగానే కనిపిస్తున్నాడు అంటే గొర్రె అంటే దేవుని బిడ్డ సాదృశ్యం గొర్రె దేవుని బిడ్డ సాదృశ్యం అది ఎంతో నమ్రతగా ఎంతో ప్రేమగా ఎంతో జాలి ఎంతో దయ ఎంతో కరణ కనిపిస్తుంది బయటికి బయటికి ప్రేమ ఉప్పొంగుతా కానీ లోపల అది కపటంతో నిండి ఉంది క్రూరమైన ఏంటది తోడెలు కదా క్రూరమైన తోడెలు తోడెలంటే మళ్ళా దేనికి సాదృశ్యం రెండు గుంపులు కలిసి ఉంటాయి సర్పములు తోడే నెట్ట కనిపిస్తుంది నీకు అది కూడా రక్కేసేది కదా రక్కేసి దానికి ఉంటాయి అది రక్కేసి పీల్చేస్తుంది రక్తం తినేస్తుంది మాంసం కాబట్టి అది దేనికి సాదోషంగా ఉంది మళ్ళా ఒకటేకరేస్తే గుంపు నీకు కనిపిస్తుంది అక్కడ అది దాని గురించి నువ్వు జాగ్రత్త దేవుడు అది నేనేం చేయలేదు నువ్వు ఎప్పుడైతే మంచి గోడలాగా కట్టబడతావో దానికి పెద్ద బాంబేసి కొట్టిన గోడ ఏమీ కాదు బాగా అర్థం చేసుకోండి కష్టాలు వస్తా ఉంటాయి కానీ అంత మంచిగా దేవుడు చెప్తాడు అది చక్కగా కట్టబడ్డ గోడ అని నువ్వు చక్కగా కట్టబడితే దానికి పెద్ద బాంబేసి న్యూక్లియర్ బాంబేసి కొట్టినా గోడ పగలదు అది అట్లనే ఉంటుంది అది షేక్ కాదు ఎందుకంటే దాని పునాది ఏంది ఏ స్ప్రవే పునాది ఎవరేసి ప్రవక్తలు అప్పస్ లేచారు నీ జీవితము ఆ పునాది మీద కట్టబడ్డప్పుడు ఏ ఆటం బాంబు దాన్ని ఏం చేయలేదు ఎవడొచ్చి ఏం చేయలేదు ఏ తొడలు దాన్ని తలకాయ కొట్టుకున్నా అది పగలాల్సిందే దాని తలకాయ ఏ సింహము గర్జించి సింహం వచ్చి దాన్ని డీప్ కొట్టినా దాని తలకాయ పగులుతుంది కానీ గోడకి ఏం కాదు ఫౌండేషన్ మనీ స్ట్రాంగ్ ఫౌండేషన్ నీ ఫౌండేషన్ ఎక్కడుంది అబద్ధాల ప్రవక్తల ఫౌండేషన్ మీద ఉందా నిజమైన ప్రవక్తలు నిజమైన అప్పస్తలు ఫౌండేషన్ మీద ఉందా అంటే పునాది నిజమైన ప్రవక్తలు నిజమైన అప్పసులు వేసిన ఫౌండేషన్ పునాది నీ ఇల్లు కట్టబడితే గాలి వచ్చినా ఎండ వచ్చినా తుఫాన్ వచ్చినా ఎటువంటి పరిస్థితి వచ్చినా నువ్వు భయపడవు ఈ సంవత్సరం మరీ భయంకరమైన సంవత్సరం అందరూ అంటున్నారు పదకొండు రెండు చాలా భయంకరమైన సంవత్సరం అంత నష్టమే ఎక్కడ చూసినా నష్టమే ఇంకొక ఏంటంటున్నాడు ఈ మార్చి తర్వాత మంచిగా అంటాడు సార్ ఈ మార్చి తర్వాత మంచిగా సార్ అంటాడు ఇది అబద్ధం దేవుడు మనకి ఎప్పుడు చెప్పిండు ఏ మంచిగుండదు ఎందుకంటే అక్రమము ఏసో చెప్పిండు అక్రమము విస్తరించటం వలన ప్రేమ చల్లారును ఎవడు మనం మంచి బాగులు చూడదు ఏ గవర్నమెంట్ మనం మంచి బాగులు చూడదు ఏ పొలిటీషిన్ మనం మంచి బాగులు చూడదు ఏ పాస్టర్లు మనం మంచి బాగులు చూడదు నేను చెప్తున్నా గ్యారంటీ ఎందుకంటే ఏసు చెప్పిండు అక్రమము విస్తరించింది ప్రపంచం అంతటా ఎవరు చూసినా డబ్బులు సంపాదించుకోవాలి ఎవరు చూసినా ఆస్తులు సంపాదించుకోవాలి ఎవరు చూసినా ల్యాండ్స్ ఎవరు చూసినా గోల్డ్ సిల్వర్ నాకైతే మొన్న చెప్తున్నారు గోల్డ్ సంపాదించుకోవాలి సిల్వర్ ఇవనుకో అంటున్నారు ప్రాణ అది దేనికి పనికిరాదంటే ఒక రోజు నేను గోల్డ్ అమ్ముతా కూడా నీ గోల్డ్ నా కోడ్ కావాలంటాడంటే బైబుల్లో ఉంది అది ఒక రోజు నువ్వు గోల్డ్ అమ్ముదామంటే కూడా ఎవరు కొనడంట ఎందుకంటే పైసలు ఉండవు పైసలున్నా పనికిరావు అవి అక్కడ ఉంది వాక్యం ప్రాణ మనం చూస్తాం అవి ఎవడు కొనడు ఒకరోజు ఎందుకంటే అంత భయంకరంగా ఈ వ్యవస్థ దిగజారబోతుంది త్వరలో చాలా అన్యాయమైన కాలంలో ఉంటున్నాం ఎందుకంటే ఇవి దుర్దినములు కాబట్టి అబద్ద పర్వతుల గురించి జాగ్రత్త పడుడి వారు గొర్రెల చర్మములు ధరించుకొని వేసుకుని మీ వద్దకు వస్తారు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు నీకెట్ తెలుసు బ్రదర్ పరిశుధాత్మ ఉంది బ్రదర్ నాకు పరిశుధాత్మ ఉంటే వారి ఫలములను మీరు వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారు నీకు పరిశుద్ధాత్మ ఉంటే అబద్ధ ప్రభక్తని నువ్వు గ్రహిస్తావు నీ బాధ్యత లేదు బ్రదర్ ఎవడి ఎవడి పాపం వాడేబోతాడు ఇది ఎక్కడుంది బైబిల్లా ఉందా ఎవడి పాపం వాడేబోతాడు బ్రదర్ ఎక్కడుంది బైబిల్లా ఆ వాక్యం ఎవడి పాపం వాడుకోడు పాపం వలన వచ్చి జీతము నరకం అంటే శాశ్వతమైన మరణం అది నరకం కచ్చితంగా నరకానికి పోల్సిందే వాడు ఎవడి పాపం వాడేబోతాడు అన్నది కాదు ఎక్కడ లేదు అది నీ బాధ్యత వాళ్ళని గుర్తించాలా జాగ్రత్త పడాలా ప్రతిక్షణాలు జాగ్రత్త పడాలి అందుకే నేను ప్రొద్దులేసే ప్రభు నేను మోసప్పకుండా నన్ను కాపాడినైనా వాక్యంలోనే కాదు ఈ లోకంలో కూడా నేను ఎక్కడైనా దుకాణి పోతే మోసప్పకుండా కాపాడు ఎందుకంటే అక్రమం విస్తరించింది దేవుడు ఎప్పుడు చెప్పింది రెండు వేల సంవత్సరాల క్రితమే అక్రమం విస్తరిస్తుంది రెండు విస్తరిస్తా వచ్చింది మొత్తం ఇప్పుడు ప్రపంచం విస్తరించింది ఎక్కడ విస్తరించింది రియల్ ఎస్టేట్ అక్రమం ఎక్కడ ఆ రియల్ ఎస్టేట్ నుంచేది మొత్తం ప్రపంచం అంతా నాష్టమైంది ఈరోజు ఆర్థిక వ్యవస్థ ఎందుకు నాశనమైందంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ నుంచే అమెరికాలో రియల్ ఎస్టేట్ బిజినెస్ నాశనం కావడం వల్లనే మొత్తం ప్రపంచం నాశనమైంది నాకు తెలిసిన రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్టర్ కాంట్రాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళు పరారైపారు పరారైపారు పైసలు తీసుకున్నారు కట్టలేమని తెలుసుకుని పరారైపారు మళ్ళీ పైసలు ఇచ్చిన సంగతి ఏంది మోసపోయిందా లేదా కాబట్టి మనం మనం ప్రొద్దులేసే ప్రాధాన్యత ప్రవ్వ నేను ఈ వస్తువు కనిగిపోతున్నాను ప్రవ్వ మోసపోకుండా నన్ను కాపాడు ఎందుకంటే నీ కుటుంబానికి అవి అవసరం ఆహార పదార్థాలు అవసరం ఏ ఆహార పదార్థం కొనుక్కుంటే నీ కుటుంబానికి అవసరమో అనేది చూసుకోలేదు అదే రీతిగా ఎంత కాలానికి అవి నిల్వ ఉంటాయి నీకు ఆ జ్ఞానం అవసరం ఎందుకంటే శ్రమల కాలంలో మనం ఉన్నాం కాబట్టి కందిపప్పు కొనుక్కుంటే పురుగు పడుతుంది మళ్ళీ కందిపప్పు ఒక సంవత్సరం ఇరవై ఐదు కిలోలు కొనిపెట్టుకుని అనుకోండి ఎంత ఎన్ని కిలోలు తింటారు మీరు తెలదు ఐదు కిలో ఐదు కిలో నెలకి సరే బాకునోళ్ళు వాళ్ళు మటన్ తినారు కాబట్టి వాళ్ళు ఎక్కువ పప్పు తింటారు మనము నాన్ వెజిటేరియన్స్ కదా మనకి పప్పు ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే పప్పు దినుసులు పప్పులో ఉండేది మాంసపు కృతులు మాంసం తినే పప్పు ఎందుకు ఒక రీతికి అర్థం చేసుకుంటే ఎక్కువ మాంసం కృతులు కాబట్టి మనం పప్పు ఎక్కువ తినం ఎక్కువ తింటే ప్రోటీన్ ఎక్కువ అవుతుంది వేస్ట్ బాడీకి ప్రోటీన్ అవసరం లేదు చిన్నపిల్లలకి ప్రోటీన్ అవసరం మనకి ఎక్కువ అవసరం లేదు మనం ఎంత తినాలా తినాలి రెండు రెండు చికెన్ పీస్లు తినాలా ఎక్కువ అవసరం లేదు మనం పావు కిలో కష్టం మార్నింగ్ పావు ఈవినింగ్ పావు అంటే చాలా కష్టం ఎక్కువ ప్రోటీన్ తినేస్తున్నాం మనకు అవసరం లేదంతా మాంసకృతులు ఎక్కువ అవసరం లేదు ఎంత అవసరమో అంతే తినాలా కాబట్టి ఎన్ని పీసులు ఉన్నారా పొద్దున రెండు పీసులు తింటే సాయంత్రం రెండు పీసులు ఉన్నారా అంతే లెగ్ పీసు ఎంత లేక రెక్కలు ఎంత ఇవన్నీ కొలతలు ఇది ప్రధాని మనం ఇప్పుడు కొలతల గురించే ధ్యానిస్తున్నాం కదా ఆత్మీయ దృష్టిని ఆలోచిస్తాం కానీ మన శరీరానికి ఎంత ఆహారం అవసరం కూడా కొలతనే రెండు ఇడ్లీలు తింటే ఇంత చట్నీ సాంబార్ తింటే ఎంత నీకు శరీరానికి బలం అవసరం ఎంత ఎంత వస్తుంది అన్న జ్ఞానాన్ని అవసరం ఉండాలి ఎన్నిసార్లు తినాలి ఇడ్లీలు ఇక్కడ అబద్ద పర్వతాల గురించి నువ్వు జాగ్రత్త పడాలా అనే విషయం పదిహేనవ దిస్తున్నాం వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారు తెలుసుకోవాలా వారి ఫలములు ఎట్లా ఉన్నాయి వారి ఫలములు సరే నువ్వు వాచ్మెన్ కదా వాచ్మెన్ అంటే నన్ను నేను వాచ్మెన్ కానీ నేను ఆఫీసర్ని అంటావాచ్మెన్ అనే వాక్యం మనం అనిసినాం అంటే కావలివాడు వాచ్మెన్ అంటే కావలివాడు కావలివాడు ఆ ప్రాకారము లేక గోడ మీద పట్టణపు ప్రాకారం మీద తిరుగుతారు దివారాత్రములు వాడికి అనిపించిందంట ఎట్స్టా సింహము వాళ్ళే గర్జిస్తూ సింహం వాళ్ళ సింహం వాళ్ళే కేకలు వేస్తూ గర్జిస్తున్నట్టే మళ్ళా సైతానికి సంబంధించిన బోధ సింహము వాళ్ళే కేకలు వేస్తూ అంటే సింహము భయపడ దేనికి కావలి దేనికి భయపడే లోకంలా ఇది ఒక చిన్న క్రైస్తవ గుంపు ఎవరికి భయపడదు ఎందుకంటే నువ్వు లోపలుంటాయి భయపడని నువ్వు బయట నీకు ఎందుకు భయం ఉంటుంది ఒకటి ఉంది బ్రదర్ లోపల ఉంటే అందరితో పాటు మంచి సహవాసం ఉంటుంది మంచి వేడిగా ఉంటుంది లోపల చలికాలం కాని బయట వాడు ఊరి చివరిన గుడిసేసుకున్నాడు వాడి శరీరం మీద బట్టకూడలేదు మళ్ళీ వాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావా రాజు దగ్గర ఉన్నాడు యాజకుడు పాత నిబంధన కాలంలో ఏ రాజుడు మంచి యాజకుడు వాని దగ్గర ఉన్నాడు ఆ యాజకు ఆ రాజు ఇంట్లో బర్త్డే వాడే చేయాలా రాజు ఇంట్లో ఏ ఫంక్షన్స్ ఉన్నా ఆ యాజకుడే చేయాలా కాబట్టి రాజుకి ఆ యాజకుడు అంటే చాలా ఇష్టం నా ఇంట్లో ఏ ప్రార్థనైనా గానీ ఈ యాజకుడే వస్తారు కాబట్టి వీనికి నేను సమృద్ది ఇస్తా ఆ యాజకుడు డబ్బుకు అలవాటు పడి కానీ ఊరి చివర ఒంటరి వాని గురించి ఎప్పుడన్నా ఒక్క రాజున పట్టించకుండా ఎప్పుడన్నా రాజు ఇంట్లో పండుగైతే ఒకరిగా పిలిచిండా ఒక స్థలాలు చూపించండి వాక్యం పరిశుద్ధాత్మ ఒకటి నీకు కనిపించాలని ఒక్క స్థలంలోనన్నా ఒక్క ప్రవక్తనన్నా ఒక్క రాజు ఎప్పుడన్నా పార్టీకి పిలిచిండా యాజకుడు వాణి వాణి ఏమంటారు వాణి శిష్యులని అందరితో పిలిపించి అందరితో ప్రేర్లు చేపించి అరే మనం అందరం ప్రేర్లు చేస్తే చాలా బలం ఉంటుంది ఏకీపించి ప్రార్థన చేస్తే చాలా స్ట్రాంగ్ ఉంటది కదా అంతే మళ్ళీ అబద్ద ప్రవర్తలు అయినా కానీ స్ట్రాంగ్ ఉంటుంది మన అందరు కలిసి ఆహాబు అన్నారు ఏం కదా నువ్వు మంచి వాణ్ణి గెలిచొస్తావు అన్నాడు అన్నరా లేదా మనం చచ్చిపోయిందా లేదా అబద్దం కదా అబద్ధం అబద్దాన్నే ఫలాన్ని బయట తీసుకొస్తుంది సత్యాన్ని తీసుకొస్తుందా మామిడి చెట్టు మామిడి పండ్లే తీసుకొస్తుంది కానీ అరటి పండ్లు తీసుకొస్తుందా కదా వాటి నియమం అది అబద్దపరవర్తలు సత్యాన్ని ప్రకటించగలరా ప్రకటించలేరు ఎందుకంటే వాడి ఫలంల చేత వాని వాడిని గ్రహించుకోవాలా వాడిని వాక్యం చెప్తుంది ముళ్ల పొదలలో బాగా అర్థం చేసుకోండి అత్తలుబుడ్డి సత్యం ముళ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లెరు చెట్లను అంజురపు పండ్లనైనను కోదురా పల్లెరంటే కూడా ముళ్ళుంటాయి దానికి అంతేనా పల్లేరు చెట్లు కూడా ముళ్ళుంటాయి కదా పల్లెరు పల్లేరు చిన్న చిన్న ముళ్ళుటాయి అవి ఎవడు కూడా బాగా అర్థం చేసుకోండి ముళ్ల చెట్లలో ద్రాక్ష పండ్లు ఏర్కోరు ఎందుకో తెలుసా ముళ్ళు తేళ్లకి సర్పంలకు సాదృశ్యం ద్రాక్ష పండ్లు గొప్ప సగం సత్యం సగం అబద్దంలో ఉంటారు వాళ్ళు ఈ ముళ్లతో కలిసి ఉంటే ఎవరు దాన్ని ఏర్కుంటున్నా నువ్వు అలా చేయబడితే ఏవైతే ద్రాక్ష ముట్టుకోవాలంటే నీ గుచ్చుకుంటే కాబట్టి ద్రాక్ష పండ్లు ఏం చేస్తాయి ఇరుకుతా ఉంటాయి కుచ్చుకుంటూ ఉంటాయి వాటికి అయినా గానీ భరిస్తూ ఉంటాయి కానీ బయటికి రాలేవు ఎందుకంటే అవి అందులో అరెస్ట్ అయిపోయినాయి ముళ్ళ బయటికి రాలేరు వాళ్ళు తబ్బి బయపోతుంటారు నువ్వు సత్యం చెప్పినా వాడు నేను ఎట్లా రావాలి ఇప్పుడు ఆ దశకి ఎదిగింది ఈరోజు క్రైస్తవ సంఘం వాళ్ళకి చెప్పి చెప్పి చెప్పి మనం అలసిపోతున్నామా మనం అలసిపోతలేదు నేను అలసిపోతున్నాదా అలసిపోతుంది కదా మనం పోతేనే ఉన్నాం వాడు రాలేకపోతుండ్రు ఒక దశకు ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు కాని ఇంకొక కాలము అవకాశం లేదు ఎందుకంటే దేవుడే చెప్తాడు నేనే పెడతాను ముళ్ళని ఎందుకంటే ఫరోని నేను వాడుకున్నా హేరు నేను వాడుకున్నా నెబుక నేను వాడుకున్నా నా బిడ్డలకి వ్యతిరేకంగా కాదా ఫరో నా దాసుడు అన్నాడా అన్నాడు నెప్పుకద్ నా దాసుడు వాక్యం ఉంది మనం చూసినాం ఈ వాక్యం నెబుకద్ నా దాసుడు వాడు అన్యుడు వాడిని వాడుకున్నాడు దేవుడు దేవుడి వ్యతిరేకంగా దానియాల కాలంలో శత్ర అభ్యర్థుకి వ్యతిరేకంగా వాడుకోలే వాడుకున్నా లేదా మళ్ళీ దాని తప్పించుకున్నాడు దానియలు లక్ష నలభై నాలుగు వేల మందికి సాదృశ్యం ఎవరికి దొరకలే మరి ఈ లోకంలో ఎవడైతే ఆ బొమ్మని పూజించడో వాణ్ణి ఏడింతలు వేడిగా ఉన్న ఆ యొక్క అగ్నికోణమిలో వడేమన్నాడు మళ్ళీ దానిని పడేయకుండా శత్రగ్నిశాఖ అభ్యర్థులను పడేసినారు ప్రపంచంలో ఏ పాసంగతి అది విషయం నేను ఛాలెంజ్ చేస్తున్నా గర్వంతం కాదు పరిశుధాత్మ ఉంటే వానికి ఈ జవాబు రావాలా దానియలు ఎందుకు దొరకలే శద్రగ్ మిషకం ఆ ముగ్గురిని వేసినందులో వాళ్ళు గొప్ప జనానికి సాదృశ్యం శ్రమల కాలంలో వాళ్ళు అగ్నిగుండా పోబోతున్నాడు త్వరలో అది దేవుడు అని చూపిస్తున్న సత్యం కానీ దాని తప్పించుకున్నాడు బహుశా దానియలు ఆ బొమ్మను పూజించిందేమో బ్రదర్ నీకు అట్లాంటి అభిషేకం ఉందా లేక దానియాలు స్పెషల్ అందుకే ఆయనకి ఎగ్జంబిషన్ అంటే ఆయన పూజించిన అవసరం లేదు అని ఒక రూల్ ఉందా లేదు భూలోకం అంతటా ప్రతి ఒక్కడూ దాన్ని పూజించాలని ఆర్డర్ బయలుదేరింది మరి దాని పూజించలేదు ఒక పాస్టార్ చెప్తుంటే నేను విన్నా ఆ బొమ్మ ఒకవేళ దానియల్దేనేమో ఎందుకంటే దానికి ముందు దేవుడు రాజు దానియాలకి శాస్త్రంగా నమస్కారం చేసి ఆయన పూజించినట్టుంది అక్కడ వాక్యం ఆయన అట్లా అర్థం చేసుకుంటుండలు కలల బావం చెప్పిండు కాబట్టి దానియలు దేవుడే జీవగల దేవుడని ఆ రాజు అతన్ని మెచ్చుకొని అతన్ని నమస్కారం చేసిండు సాష్టంగా నమస్కారం చేసిండు దాని తర్వాత అధ్యాయంలోనే ఈ బొమ్మ గురించి మనం చూస్తాం వాక్యం కాబట్టి ఆ బొమ్మ దానియల్తే కావచ్చు పెట్టిండు కాబట్టి దానియాలు పూజించిన అవసరం లేదని చెప్పిండు అది అతి తెలివి అన్నట్టు నా దృష్టిలో నాకు అతి తెలివి లేదు ఎందుకంటే నా తెలివి ఆయనకి సమర్పించిన నా ఆలోచనలు నా తలంపులు ఆయనకు సమర్పించిన ఆయన ఆలోచనలు ఆయన తలంపులు ఆయన జ్ఞానానికి నేను చోటిచ్చిన ఇప్పుడు నాకు అర్థమవుతుంది దాని వేలు ఎందుకు దొరకడు మనం కూడా ఎవరికి దొరకం నువ్వు నిజంగా మంచిగా గోడ కట్టబడితే నిన్ను ఓ లేపి అదిగూడలేస్తే గోడకేమవుతుందా గోడ కాలిపోతుందా కాలిపోదు నువ్వు ఆల్రెడీ కాలిపోయినవాడు ఆ బలిపీపీఠం మీద బలిపశువు మాడిపోయినట్లు నీ జీవితం మాడిపోయింది మన జీవితాలు బలిపశువు జీవితాలు బలి పశువు సచ్చిపోయి ఆ బలిపీఠం మీద మాడి ఇంపైన వాసనలాగా దేవుడి సన్నిధి చేరుతుంది నీ జీవితం అట్లా తయారైందా నీ జీవితము అట్లా మాడిపోయి ఇంపైన వాసనలాగా ఆయన సన్నిధికి చేరిందా అప్పుడే ఆయనకు ఇష్టం కదా అప్పుడే ఆయన నీ బలిని స్వీకరిస్తాడు నువ్వు ఇంకా ఫ్లెష్ సగం మాంసం లాగానే ఉంటే ఆయన అసహించుకుంటాడు అది ఆయనకు ఇష్టం లేదు వాసన పచ్చి మాంసపు వాసన ఆయనకి ఇష్టం లేదు ఆత్మీయంగా ఆలోచించండి అంటే శారీరకమైన జీవితము లోకాతీతమైన జీవితము ఆయనకు అసహ్యం నువ్వు చచ్చిపోయిన శ్రమంలాగా ఉండాలా ఒంటరిగా బయట ఊరి చివరిన ఊరి చివరిన ఆ గుడిసెలు వేసుకొని అన్ని అల్యూమినియం గిన్నెలుంటాయి మాడిపై నల్లగా దాన్ని ఎంత రుబ్బినా ఎంత తోమినా తెల్లగా నువ్వు విమ్ము పెట్టు నిమ్ము తెల్లగా అవి అటువంటి దీక్ష దీక్షలలో ఏదో నీళ్లు పోసి ఉప్పు వేసుకుని ఏదో ఆకులు తీసుకొచ్చుకొని ఉడకబెట్టుకొని తింటున్నాడు ఆయన ఆయనతోనే మాట్లాడింది దేవుడు ఒంటరి జీవితం కాదా ప్రవక్తలందరూ ఒంటరి జీవితమే జీవించారు వానికి ఎవరు సపోర్ట్ చేయలేదు ఎందుకో తెలుసా నిన్ను ఎన్నడను విడవను ఎడబైన ఎవరు మన ప్రభు మన ప్రభు మనకు తోడై ఉంటే ఈ లోకమంత దండగా పాట అంతేనా మన ప్రభు అయిన ఉండగా ఈ లోకమంత దండగా నా ప్రభు నాకుండగా నాకు తక్కినంత దండగానే నేను సమస్తాన్ని పెంట కుప్పతో పౌలు లేదు క్రిస్మస్ ట్రీని ఎట్లా పెద్దగా ఎంచుకోవాలా ఎంచుకోలేము స్టార్ని ఎంచుకుంటామా ఎంచుకోలేము సెఫెని చెప్పడానికి కారణము ఒక కారణం స్టారే మీరు చదవండి ఎప్పుడన్నా వాక్యం నేను ఎన్ని విషయాల్లో ఎక్కడ ఉంటుంది ఆ పుస్తకాలం ఏడవ అధ్యాయంలో ఉంటుంది నేను పోయినవరం దాని గురించి మనం ధ్యానిద్దామనుకున్నాం గానీ మీరు ఇంటివరం ఏడవ అధ్యాయం నలభై రెండు నలభై ఉంది సెఫెన్ ఏమంటే మన పితరులు అరణ్యంలో ఆ నక్షత్రాన్ని భరించిన రోంఫా దేవత నక్షత్రాన్ని భరించు వారి మిరును మీరు అంటున్నాడు మన పితరులు రోంఫా దేవత నక్షత్రాన్ని అరణ్యంలో భరించు నలభై సంవత్సరం పూజ చేసిన ఆ దేవత నక్షత్రాన్ని మోసుకుంటారు మీరు కూడా వాళ్ళెవరే ఆ నక్షత్రాన్ని మోస్తున్నారంటే వాళ్ళకు కోపం వచ్చింది దాని తర్వాతనే కోపం వచ్చింది వాళ్ళకి అంతకుముందు బాగా వింటున్నారు స్టెఫెన్ చెప్పే వాక్యం స్టెఫెన్ మొత్తం సువార్థంతో ప్రకటించిన వాళ్ళకి కానీ ఎవడన్నా మారిడా తేళ్లు మారవు సర్పంలు మారవు అని చంపేసినాయి రాళ్లు కొట్టి చంపేసినాయి వీడు దేవదూషణ చేస్తున్నాడు ప్రభు ఏడాడు వీడు దేవదూషణ చేస్తున్నాడు స్టెఫెన్ దేవదూషణ చేస్తున్నాడు నువ్వు చెప్పే వాక్యం దేవదూషణ లాగుండాలి క్రిస్మస్ ట్రీ పెట్టదు ఇవి చేయొద్దు అవి చేయద్దు అంటే వీడు దేవదూషణ ఎందుకు అంటే ఆ రోజు దేవుడు మనకు అవకాశం ఇచ్చిండు ఈ లోకానికి సమాధానం వచ్చిండు అంటే సమాధానం తీసుకొచ్చిన ఆ చిన్న శిశువు కొరికే నువ్వు జీవిస్తున్నావా మన పాపం నిమిత్తమై కలవరిసల్లో తన ప్రాణాన్ని త్యాగం చేసిన ఆ రక్షకుని నువ్వు చూపించవా పండగ పిలిపిస్తున్నావు ఇంటికి అందరినీ చుట్టాలని కేక్ కోస్తున్నావు అన్ని ఆహార పదార్థాలు అన్ని పెట్టి వాళ్ళని చేసి సంతోషపరిచి అరే క్రిస్మస్ వస్తే మీ ఇంటికి కేక్ కొరకు వస్తా కానీ ఆయన సచివాలయ దినకొకర కూడా ఒక్క క్రిస్టియన్ పిలిపిస్తాడా నేను ఛాలెంజ్ చేస్తున్నా పరిశుద్ధాత్మ ఉంటే ఇవెందుకు అర్థం కావు నువ్వు క్రిస్మస్ పండగకి అందరినీ పిలుచుకొని పండగ చేస్తావు తింటావు తాగుతావు తందనాలు ఆడుతావు కాని ని పాపముల నిమిత్తమై చనిపోయిన ఆ ప్రభువుని జ్ఞాపకం చేసుకుని అరే ఈరోజు గుడ్ ఫ్రైడే కాబట్టి మీరందరు మా ఇంటికి వచ్చి మేము ఉపాసం ఉన్నట్లు ఉపాసం ఉన్నట్టు అంటే వస్తాడు రాడు మేము పులుసు పచ్చి పులుసు నాకు తెలుసు క్రిస్టియన్స్ పచ్చి పులుసు తింటారు రెండు గంటలకు ఇంటికి వచ్చి అన్నంలో పచ్చి పులుసు వేసుకుని ఉల్లికాయలు వేసుకుని ఉల్లికాయలు అంటారు కదా ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డ ముక్కలు కోసుకుని దుఃఖంతో ప్రభు నీ దుఃఖంలో మేము పాలు పొందుతున్నాం అని అంటున్నాడు అమ్మా నా కొరకు దుఃఖపడకండి అన్నాడు నా ఏడవకండి అన్నాడు కానీ వీళ్ళంట లేదు ప్రభు నువ్వు చెప్పిన నాకు మంచిగానే ఉంది కానీ ఈ రోజు మటుకు నేను దుఃఖం ఉంటాను మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్ నార్మల్ లైఫ్ జీవిస్తాను ఆ రోజు ఆ రోజు ఎవడన్నా మనం పిలుస్తామా నువ్వు పుట్టిన రక్షకుని గురించి చెప్తున్నావు గానీ అసలు రక్షణ సందేశం ఎక్కడుంది శిలో మరణం ఆ శిలో మీద మరించిన ఆ రక్షణ గురించి నువ్వు ఎప్పుడైనా చెప్తున్నావా వాచ్మెన్కే ఇవి అర్థం అయితే నేను అందుకే వాచ్మెన్ లాగానే ఉండాలనుకుంటున్నా మళ్ళీ వాచ్మెన్ లాగా ఉండాలనుకుంటున్నావా ఎవడు కూడా ఆ ముళ్ల పొదలలో ద్రాస పండ్లు చెట్లలో అంజునపు పండ్లను ఏర్కోలేడు అలాగున ప్రతి మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును మంచి చెట్టు మంచి ఫలమును ఫలించాలా చూడండి చక్కగా ఉంది గోడ నిన్ను ఒక చెట్టుతో పోలుస్తున్నాడు మళ్ళా నువ్వు మంచి చెట్టు అంటున్నాడు ఎందుకంటే నేను నిజమైన ద్రాక్ష వల్లిని అన్నాడు ఆయన అనడా లేదా మా యోహాన్ సువార్త పదిహేను అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్ష తీగలు మీరు అంటే మీరు ఏం నిజమైన తీగలా కదా మళ్ళీ నిజమైన తీగలాక లేకపోతే నువ్వు ఫలించలేవు మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి ఉందా ఎక్కడుందది పంతొమ్మిదవసరం మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడు అవునా ఏ చెట్టు అయితే ఫలించదో అది అగిలో వేయబడుతుంది మళ్ళీ ఎక్కడ నాటబడింది ఆయనలో నాటబడింది అంట రోగుల పత్రిక పదకొండో అధ్యాయంలో ఎక్కడ నాటబడింది చెట్టు ఆయనలో క్రీస్తు అన్న ద్రాక్షల్లి వల్లి అంటే చెట్టు తీగ వల్లి అంటే చెట్టు తెలుగులా మనం తెలుగు మాట్లాడుతున్నాం వల్లి ద్రాక్ష వల్లిలో మనం ఒక తీగ అంటు కట్టబడ్డం మళ్ళీ ఏం చేయనట్టున్నాడు అంటు మంచి ఫలములు ఫలించాల నువ్వు మంచి ఫలములు ఫలించకపోతే నువ్వు మంచి తిన్నగా చక్కగా కట్టబడ్డ గొడవ కావు నువ్వు ముళ్ల పొదల్లో ఉన్న ద్రాక్ష పండ్లు ముళ్లకి నువ్వు బయట నిన్ను ఎవరు తినలేడు అంటే నువ్వు ఎవరికి పనికిరావు ముళ్లతో పాటు సహవాసంలో ఉంటే నువ్వు ఎవరికి పనికిరావు పల్లెరు చెట్లతో పాటు నువ్వు ఉంటే నిన్ను ఎవరు తినడు అంజరపు చెట్టు అది ఊరికనే కులిపోతుంది అప్ప పండ్లు అంజరపు పండ్లు ఊరికనే చెడిపోతాయి ఈ ఈ వాతావరణంలో మన దేశంలో అందుకే అట్లా మార్కెట్కి రాగానే టక్కునే తీసుకుని అప్పటి తినేసే అలా నువ్వు రెండు రోజులు పెట్టుకుంటే అవి చెడిపోతాయి అవి ఆ పల్లెలు చెట్లు మధ్యలో ఇరుగుతే దాన్ని ఎవరు ముట్టలేడు అవి కొల్లిపోతాయి క్రైస్తవ సంఘానికి క్రైస్తవులకు సాదృశ్యంగా ఉంది అది ఇస్ ఉంది ఇది నిజమైన ఇస్ క్రైస్తవులు కానీ వాళ్ళు దాన్ని గ్రహించలేకున్నారు కాబట్టి మీరు ఒక గుంపు గురించి మాట్లాడుతున్నాడు మీరంటే మీరు స్పెషల్ మిమ్మల్ని మీ గురించి కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు ఏవి ములు ఏవి పల్లేర్లు ఏవి గురుగులు ఏవి బలురక్కసి చెట్లు ఇవి విన్నరా పదాలు ఏవి బలురక్కసి చెట్లు ను గ్రహించాలా ఎందుకంటే అవి పనికిరాని ఫలములు ఇస్తాయి మంచి ఫలంలు ఇవ్వవు అని ఉంది తర్వాత అక్కడ వాక్యం నువ్వు నిజమైన దేవుని బిడ్డ అయితే నువ్వు మంచి ఫలం పాలించాలా పరశుదాత్మని ఇచ్చిందే నీకు అందుకోరుకు అని దేవుని వాక్యం చూపిస్తుంది త్వరగా కొన్ని వార్తలు మనం చూసుకుందాం గణితుల రాష్ట పత్రిక ఐదవ అధ్యాయం నువ్వు ఫలించాలా ఆ రీతిగా ఆ ఫలంలు లేకపోతే నీలో పరిశుధాత్మ లేనట్టే లేదు కొన్ని ఉన్నాయి కొన్ని లేవు ముద్ద అంతా కొంత కొంత పులుపు కలిస్తే మంచిగున్న ముద్ద కూడా పులిసిపోతుంది నువ్వు బయటికి ఎంత ప్రేమ చూపించినా లోపల కపటం ఉంటే అది ప్రేమ ప్రేమలా కనిపించదు వీడు చాలుగా అంటారు లేదా వీడు చాలా చాలు ఈ పాస్టర్ చాలా చాలు బయటికి చాలా ప్రేమగా ఉంటాడు కానీ లోపల చాలా డేంజర్ గళితుల రాష్ట్ర పత్రిక ఐదో వద్యంలో ఫలముల గురించి మనం చూస్తున్నాం అసలైన ఫలము గళితుల రాష్ట పత్రిక ముందు ఫిలిప్ ల మనం చూద్దాం ఫలము అంటే బయటికి కనిపించేది వారి ఫలముల చేత మీరు వారిని తెలుసుకుంటారు ఎట్టా తెలుసుకోవాలా టమాటా టమాటా పట్టుకుంటే తెలుస్తుంది అది మంచిగుందా లేదా దూరంకెలు చూస్తే అర్థమైపోతుందా టమాటా కాదు నువ్వు తెలుసుకోవాలా జాగ్రత్తగా పరిశీలించాలా ఈ వంకాయ మంచిగుందా లేక పుచ్చిపోయిందా ఈ కొత్తిమీర పెద్ద పెద్ద కొట్టే కొత్తిమీర అవి వాసన ఉండవు కాడలు లాగుండి పెద్ద కొట్టే ఇంత లాగుంటే కొత్తిమీర కాడలు అవి వాసన ఉండవు చిన్న కొత్తిమీర వాసన ఉంటుంది మళ్ళీ ఇవన్నీ తెలవాలి కదా అన్నం వండుకోవడమే సరిపోతుందా కూరలు వండుకుంటా తెలవాలి నీ బాధ్యత ఇవన్నీ తెలుసుకుంటే కాబట్టి పిలిపుల రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదు పదకొండు వర్షాలలో మనము ఈ విషాల్ చూస్తాం నీలో ఉన్నది అసలైన ఫలమా కాదా వారి ఫలముల చేత మీరు వారిని తెలుసుకుంటారు అని యేసు ప్రభు చెప్పిండు పావులేం చెప్తున్నాడు రెండవ అధ్యాయము నాలుగవ వర్షం నుంచి మీలో ప్రతి తన సొంత కార్యములను మాత్రమే కాక మీలో ప్రతివాడును వాడును తన సొంత కార్యమే కార్యములను మాత్రమే కాక నీ సొంత కార్యం చూసుకోవాలా నీ కుటుంబము నీ జీవితము నీ ఉద్యోగము నీ చదువులు అన్ని చూసుకోవాలా నీ ఆస్తులు అన్ని జాగ్రత్తగా చూసుకోవాలా అట్లనే ఇతరుల ఇతరుల కార్యములను కూడా చూడవాలను ఇతరుల భావం కూడా మనం ఆలోచించాలా ఇది యేసు కలిగిన గుణం క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అది అసలైన ఫలం నీలో నువ్వు ఫలించాల ఫస్ట్ పాయింట్ ఏందంటే క్రీస్తు యేసినకు కలిగిన ఈ మనస్సు ఏందా మనసు ఇతరుల బాగోగులు ఆలోచించే మనసు ఇతరుల మేలు ఇతరుల కార్యములను ఇతరులను ప్రేమించేది ఇతరుల ఇతరులకు ఎందుకు సాయం చేస్తావు వాడిని ప్రేమిస్తే సాయం చేస్తావు కాబట్టి అది ప్రేమకు సంబంధించింది క్రీస్తు కలిగిన మనసు దేనికి సంబంధించింది ఇతరులను ప్రేమించాలా నశించిన నశించిన దానిని వెలిగి రక్షించటకే మనసుకుమని లోకంలోకి వచ్చింది అనే వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం నీ సేవా జీవిత విధానం నీ యొక్క క్రైస్తవ జీవిత విధానము ఇదే రీతికి ఉండాలా క్రీస్తు కలిగిన మనసు ఈ మనసు మీరు కలిగిండండి ఆయన దేవుని స్వరూపము కలిగిన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని కానీ మనుషుల పోలికగా కొట్టి దాసు స్వరూపం క్రీస్తుగలిన మనసు క్రీస్తు కలిగిన మనసు ఏంది దాసుని స్వరూపం సేవా విధానం నువ్వు ఇతరులకు సేవ చేయాలా నువ్వు బాస్ కాదు నువ్వు సర్వెంట్ లాగుండాలా సేవకుల లాగా ఉండాలా దాసుని స్వరూపం ను ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాను రిక్తునిగా అంటే మొత్తం ఆ లెవెల్ కి భూమి లెవెల్ కి తన్ను తాను రిక్తునిగా తన శిష్యుల కాలం గడిగినాడు ఆ లెవెల్ కి అంతగా తగ్గించుకున్నాడు క్రిస్తున్న మనిషి అంటే అది తన దైవత్వాన్ని విడిచిపెట్టిండు అక్కడ ఈ లోకంలోకి వచ్చిండు మానవ శరీరం ధరించిండు తన్ను తాను తగ్గించుకున్నాడు ఇతరుల కార్యాల గురించి ఆలోచిస్తున్నాడు మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ పొందినంతగా విధేత చూపిన తన్ను తాను తగ్గించుకునను నీకు కూడా పర్లోక భాగ్యం కావాలంటే అటనే తగ్గించుకోవాలని అక్కడ ఉంది అందుచేత పర్లోక మందున వారిలో గాని భూలోక మందున్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాణి మోకాలను ఏసునామ వంగునట్లును ప్రతి వాణి నాలుకయో తండ్రి దేవుని మహిమార్దమై యేసుక్రీస్తు ప్రభు అని దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామము పైనను పైనామకు పైనను పైనామమును ఆయనకు అనుగ్రహించను ఉన్నత స్థలములలో దేవుడు నిన్ను నిలబెట్టాలంటే నీకు క్రీస్తు కలిగిన మనసు అవసరం క్రీస్తు మనసు నీకు అవసరం క్రీస్తు మనసు ఏ రీతికి నువ్వు అర్థం చేసుకో క్లుప్తంగా త్వర త్వరగా విషయాలు మనం తీసుకుందాం ఇప్పుడు చూడండి దళిత రాష్ట పత్రిక హైదరాబాద్ క్రీస్తు కలిగిన మనసు నువ్వు బయటికి చూపించాలా ఒకవేళ ఏస్త్రవ్ ఇక్కడ నిలబడితే ఏం చేస్తాడు ఒకవేళ ఏస్రవే నా స్థలంలో ఉంటే ఏం చేస్తాడు ఈ తలపునికి రావాలా ఇప్పుడు నువ్వు బయటికి పోతున్నావు అక్కడ కొట్లాడుతా ఉన్నాడు నువ్వు ఆయన నిలబడుతున్నావు ఒకవేళ ఏ స్టోర్ నా స్థలం నుండి ఏం చేస్తాడు ఇద్దరి మధ్యన దూరే వాళ్ళని సమాధానపరుస్తాడు లేదా మత వార్త హైదరాబాద్ ఇవ్వడు సమాధాన పరచు వారు వారు దేవుని కుమారులు అనబడదురు అనడలేదా అది క్రిస్తు మనసు అంటే నేను మొన్న నేను ఎప్పుడు సాధారణ అవకాశం ఉండదు వాకింగ్ అంటే చాలా ఇష్టం నాకు నేను ఒకసారి వాకింగ్ వెళ్ళిపోయినంటే ఓ కొన్ని కిలోమీటర్లు వెళ్ళిపోతా అసలు నాకేదో నేను ఎంత దూరం వెళ్ళిపోయాను ఎందుకంటే సాధారణంగా వాకింగ్ అవకాశం దొరకదు వాకింగ్ చాలా ముఖ్యం మన శరాలకి నువ్వు వాకింగ్ చేస్తే నీ బాడీలో ఉన్న ఆ యొక్క టాక్సిన్స్ అంటారు కదా అవన్నీ వెళ్లిపోతాయి టమాటా రూపకంగా యూరిన్ రూపకంగా వెళ్ళిపోతుంది అప్పుడు నీ బాడీ ఫ్రీ అయిపోతుంది అట్లనే ఆ ఫ్యాట్ పదార్థాలు కరిగిపోతా ఉంటాయి నీ బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్ ఉంటుంది పైగా నువ్వు అడుగులేస్తుంటే లోపల అవయవాలన్నీ బాగా ఉత్తేజపడతా ఉంటాయి అవి యాక్టివేట్ అవుతా ఉంటాయి కాబట్టి వాకింగ్ చాలా ఇంపార్టెంట్ ప్రతిరోజు కనీసం అర్ధ గంట సేపు వాకింగ్ చేయాలంటారు వాకింగ్ చేస్తుంటే సడన్ యాక్సిడెంట్ అయింది తన్న ఒక పిల్లోడు రోడ్ మీద యవనస్తుడు అన్ని ఆగిపోయినాయి ఎవరైతే యాక్సిడెంట్ చేసిండో వాడు వాని స్కూటర్ పార్క్ చేసి పక్కకి ఆ పిల్లోని లేపుతున్నాడు వాడు ఎవనస్తుడే మంచి హైట్ ఉన్నాడు వాడిని లేపుతుంటే అసలు మొత్తం కూలిపోయింది అది బాడీ ఇట్లా ఎక్కడెక్కడ లూజ్ అయిపోయినాయి వాళ్ళ తలక ఇట్లా అయిపోయింది చేతులు ఇట్లా వాడిపోయి నేను అనుకున్నా స్పాట్ సపోయిన ఏమో పిల్లగాడు అనుకున్నా సరే ఎందుకు వచ్చినా తలనొప్పి వెళ్ళిపోదాం అని వాట్ వుడ్ జీసస్ డూ ఏ ప్రభు నా స్థలంలో ఉంటే ఏం చేస్తాడు ఓకే ఏ స్ప్రభు నువ్వు నా స్థలంలో నువ్వు ఉంటే ఏం చేస్తావు ఎందుకు వచ్చినా తలనొప్పి సిస్టర్ వాడేమో బ్రదరు నేను ఎట్లా పోయి వాడికి వాణ్ణి లేపాలా అంటావా లేదా ఆ బలహీనతలు మనకునేయాలేవా నేను పరిగెత్తినా వాణ్ణి అప్పటికే ఈడ్చేసారు ఈడ్చి ఫుట్పాత్ మీద వాడిని బడిపోయిన ఇట్లా వాణ్ణి బాడీలో ఇంటెన్సిటీ లేదు నేను చూసిన గుండె కొట్టుకుంటుంది నేను ఇమీడియట్లీ అంబులెన్స్ పిలిపి అనేసి హండ్రెడ్ అదే వన్ నాట్ ఫోర్ కాల్ చేస్తున్నాను అయితే యేసు కలిగిన మనసు మన నేను ఫస్ట్ తలమీద తలమీద చేపట్టి ప్రార్థన చేసిన ప్రభావ వీడిని బతికించి వీడి రక్షణ పొందాలా వీడిని తెలుసుకోవాలా అని పెట్టి ఏసుకేసానా సైతాన బంధిస్తున్నా అని ప్రాధాన్యత పక్కన వాడు నేను చచ్చిపోయే అనుకున్నాను అని లేచింది సరే నేను గొప్పతనం చెప్తున్నా ఇవన్నీ నేను చెప్పాను అవసరం లేదు మనకి ఏ స్లోవే ఉంటే ఆయన ఏం చేస్తాడు ఖచ్చితంగా లేపుతా లేదా ఒక పాత్ర లేపాలా లేదా క్రీస్తు కలి మనసు అదే చూడండి ఐదవ అధ్యాయము ఇరవై రెండవ అయితే ఆత్మ ఫలములు మంచి ఫలములు ఆత్మఫలములు మంచి ఫలములు ఫలించాలా నీలో ఈ ఫలములు కనిపించకపోతే నీలో పరశు లేదు కచ్చితంగా చెప్పగలం ఆత్మ అంటే పరశుదాత్మ ఆత్మ ఫలములు ఉండాలా నీలో ఇరవై రెండవ వచ్చిన ప్రేమ సంతోషం ఉండాలా నీలో ప్రేమ ఉండాలా కలివరిసలలో ప్రభుత్వ చూపించిన ప్రేమ నువ్వు ఇతరుల చూపించాలా ఆయన చూపించిన ప్రేమని ఇతరుల జీవితంలో నువ్వు తీసుకుని రావాలా నీకు ఏసు సంతోషం ఉండాలా నాకు రక్షణ అనుభవం ఉన్నది అన్న ఆనందం ఉండాలా నాకు సరిగా శాలరీ వస్తలేదు అని దుఃఖం ఉండదు ఈ రోజు నాకు చికెన్ బిర్యానీ లేదు అన్న దుఃఖం నీకుండద్దు అరే నాకు దగదగ మెరిసే చీర దగదగ మెరిసే షర్ట్ లేదే అన్న తలంపులు నీకు ఉండద్దు నాకు మంచి లెదర్ షూ లేదే రబ్బర్ షూ వేసుకున్నా అన్న తలంపు నీకు ఉండదు అట్లీస్ట్ నాకు రబ్బర్ షూ ఉంది వానికి అసలేదే వందనాలు ప్రభు ఆనందం ప్రతి క్షణం నువ్వు ఆనందించాలా ప్రభు నందు ఎల్లప్పుడూ పౌలు ఎందుకు ఆనందించాలా ఆయన నా పాపం నిమిత్తం ఈ శిలవిదం మరణించి నన్ను శాశ్వతంగా ఆయన సన్నిధిలో చేర్చుకున్నాడు అది ఆనందం కాదా ప్రతి క్షణము నీకు నిరీక్షణ ఉంది నేను రక్షణ నేను ఎందుకు దుఃఖపడాలా నాకు ఇది లేదు నాకు అది లేదు అని దుఃఖపడదు అవి శారీరకమైన కోరికలు నాకు సమృద్దిగా ఉంది ఏం తెలుసా రక్షణ అనుభవం నేను ఆనందిస్తున్నా రక్షణ అనుభవంలో ప్రతిరోజు ఆ కలువరిశిలో గురించి జ్ఞాపకం పొద్దున్న లేస్తే ఫస్ట్ పాయింట్ వందనాలు ప్రభావ నా కొను నా పాపంలని నా రోగంలను నా వ్యసనంలను నా ఆ చెడు అలవాట్లను నువ్వు భరించినవు నాకు స్వస్సత ఇచ్చినావు నాకు రక్షణ ఇచ్చినావు నాకు ఆ చెడు తలంపుల తీసేసినావు చెడు అలవాట్లను తీసేసినావు దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు సమాధానం నువ్వు సమాధాన పరిచే వాడిలాగా ఉంటే నీలో పరశురాత్మ ఉన్నట్లు ఇద్దరు కొట్లాడుకుంటుంటే కొట్లాడుకొని మంచిగుంటది వీళ్ళిద్దరు కొట్లాడుకుంటే నేను మంచిగా వాళ్ళిద్దరు కొట్లాడుకుంటే వాళ్ళకి పనిష్మెంట్ వస్తుంది నాకు లాభం వస్తుంది నేను మంచిగా కదా చాలు చాలుతనమే కదా ఇది కాబట్టి సమాధానం దీర్ఘశాంతం అన్నిటినీ ఓర్చుకోవాల దలుత్వం జాలి మంచితనం అంటే ఇతరుల పట్ల సహాయం చేసే గుణం విశ్వాసము పరిశుద్ధాత్మ ఉంటే విశ్వాసం ఉంటుంది సాత్వికము అంటే తగ్గించుకునే జీవితం నువ్వు ఉప్పొంగొద్దు గర్వించొద్దు నేను అందరికంటే ఎక్కువగా ఫిట్గా ఉన్నాను బాడీలో అని గర్వించొద్దు నేను అందరికంటే అందంగా ఉన్నానని గర్వం లేదు దేవుడు అందరికంటే ఉన్నత స్థలంలో పెట్టినని గర్వించద్దు మనం గర్వించాల్సింది కేవలం శిలో మరణంలోనే ఆయనతో పాటు మనం సిలవేయబడ్డం అదే మనకు కావాల్సిన అతిశయం సిలువ మరణాన్ని బట్టి నేను అతిశయిస్తున్నాను అంటాడు పౌలు ఆశా నిగ్రహము నీ కోరికలని నీ కంట్రోల్లో పెట్టుకోవాలా ఆశా నిగ్రహం నిగ్రహం అంటే కంట్రోల్ సెల్ఫ్ కంట్రోల్ ఆశా అంటే ఈ లోకంలో కలిగిన ఆశ దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలా పరిశుద్ధాత్ముని ఫలాలు ఇవన్నీ నీకు ఎప్పుడొస్తాయి ఇవన్నీ ఈ ఫలాలు ఎప్పుడు నీ జీవితంలో కనిపిస్తాయి నువ్వు మంచి గొడవలాగా ఎట్టతున్నావు ఇవన్నీ నీలో ఉంటేనే నువ్వు మంచి గొడవలుగా తయారు నువ్వు కావలి వాని వల్ల నీకు ఎందుకు స్పెషల్ డ్యూటీ ఇచ్చిండు అందరి నిద్రపోతుంటే నువ్వు ఒంటరిగా ఆ గొడవ మీద దిరుతున్నావు రాత్రి జీవితం ఇది లక్షా నాలుగు మంది నాలుగు వేల మంది జీవితం ఒంటరి జీవితం బ్రదర్ ఇది కరెక్టా బ్రదర్ సహవాసం లేదు కదా నాకు చర్చలకు వెళ్లి బయటకు వస్తే అవిశ్వాసులతో సహవాసం కుదరదన్నాడు వాళ్ళ అవిశ్వాసులు విషయం ఇక్కడ మనం చూస్తున్నాం నీకు విశ్వాసులతో సహవాసం ఉండాలి ఎక్కడున్నారు బ్రదర్ ప్రపంచమంతటి ఉన్నారు ఈ ఈ సత్యాన్ని గ్రహించిన వాళ్ళు నువ్వు వాళ్లతో సహవాసం చేస్తే నువ్వు గొడలాగా కట్టబడతావు ప్రవక్తల శిష్యుల పోస్తుల పునాదిగా ను కట్టబడితేనే నువ్వు అసలేదా సవాసంలో ఉన్నావు లేకుంటే అవిశ్వాసుల సవాసంలో అంటే నువ్వు మళ్ళా ముళ్ల తుప్పలో ఈ విషయం నువ్వు బ్రదర్ మళ్ళీ బయటకు వస్తే నాకు సమాధికి సలమోడిస్తాడు మా పిల్లలకి పెళ్లిలో ఓడి చేస్తాడు నరుడు ఒంటరిగా ఉన్నటా దేవుడికి ఇష్టం లేదు పాస్టర్కి ఇష్టం పాస్టర్కి ఇష్టం పాస్టర్ అంటున్నాడు నువ్వు మా చర్చలకు వెళ్ళిపోతే మా కుటుంబాల పిల్లలన్నీ మీకు ఇవ్వం పెళ్లి వ్యతిరేకమైన దేవుడి వాక్యానికి సమాధి గురించి భయపడుతున్నాను బ్రదర్ సమాధి స్థలం పోతే మెంబర్షిప్ పోతే నాకు స్థలం దొరకదు చచ్చిపోయినాక నీకు సమాధికి ఎక్కడ స్థలం ఎక్కడ పార్టీ నీకు ఏది విలువ లేదు బ్రదర్ మా మా తాతాల సమాధులతో పాటు నాది కూడా ఉండాలా అంటే నీకు ఇంకా శారీరకమైన అటాచ్మెంట్ ఉన్నది లేదు బ్రదర్ మా తండ్రి సమాధి పక్కన మా అమ్మది మా అమ్మ సమాధి పక్కన నాది పెట్టుకోవాలని ఉంది ఆల్రెడీ మేం బుక్ చేసుకున్నాం స్థలం పైసలు కడుతున్నాం ఇదంతా శారీరకమైంది ఏ మా అయ్యా నా తండ్రి చచ్చిపోయిండు ఆయన సమాధి చేసి వస్తా అంటే మీ తండ్రి శవం మీ తండ్రి శ్రమమే చూసుకుంటది నువ్వు నన్ను వెమడించడం లేదా మృతులు తమ మృతంలో వాళ్ళే చూసుకుంటారు నువ్వు నన్ను వెంబడించడం అందడం లేదా ముందుగానే కానీ ఎందుకు వాళ్ళకి అర్థం కావు వాళ్ళకి పరిశోధత్మ లేదు వాళ్ళు నిజంగా పరిశోధన పొందుకోలేదు పొందుకుంటే ఇవి అర్థం కాదు కాదు బ్రదర్ ముందు బాగానే పొందుకున్నారు బాగానే చెప్పారు ఇప్పుడు ఆర్పేశ్వరు ఇప్పుడు ఆర్పేశ్వరు కాబట్టి వాళ్ళకి ఇవి అర్థం కావు మనం చెప్పుతుంటే మనము వారికి వెరితనంగా ఉన్నాము కాబట్టి నీ జీవితము నువ్వు సరే సరిగా చేసుకో బుద్ది లేని కంజకాళ్ళు ఎందుకు మత శువార్త ఇరవై నదంలో శమలపాలైన ఎందుకు ఆ ముళ్లత్త పొలపై ఇరికిర్రు కాబట్టి వాళ్ళు శమలపాలైన వాళ్ళు బయటికి రాలే కదా వాళ్ళ చివరి దశయండి పెళ్లికూ వచ్చేసామనికి ముళ్లత్త పొలంలో ఉన్నారు వాళ్ళు పరుషులతో పొద్దుకున్న అనుకుంటున్నారు సత్యం చేశానుకుంటున్నారు కానీ ఏమైనా పని చేసినాయా ఆయన వచ్చే టైంకి వాళ్ళ పరుషులతో పని చేయలేదు వాళ్ళ వాక్యం పని చేయలేదు ఎందుకు పని చేయలేదు పరశురాత్మడు ఎప్పుడు పనిచేస్తాడు నీలో వాక్యం ఉంటేనే అందులో సత్యం చూపిస్తాడు నీకు వాక్యమే అర్థం కానప్పుడు పరశురా పనిచేస్తాడు నువ్వు అనుకుంటున్నావు ఉత్తం పరశుత్మ అందరిలాగా ఆచారవంతంగా పొందుకోవాలా శరణం ఇట్లా కొంతసేపు కొట్టుకోవాలా లేకుంటే దుర్నాల భూమి మీద నా తర్వాత భాషలో ప్రార్థించాలా ఇదే పరశురాత్మ అభిషేకం అనుకుంటున్నావు అది అసత్యం నువ్వు పరశుత్వం పొందుకుంటే నీకు వాక్యంలో సత్యం బాగా తేటగా అర్థం కావాలా అందుకే సామెతల గ్రంథం ఇందులోనే ఒక రెండు మూడు వాక్యాలు చూస్తున్నాను మనం దీన్ని వచ్చేవరం ముగించుకుందాం సామెతల గ్రంథం ఐదవ వచ్చనం నా కుమరుడ నా ఉపదేశము మరొకము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము ఆయన వాక్యాని హృదయపూర్వంగా నువ్వు ఆయన ఆజ్ఞలను నువ్వు నీ జీవితాంతం అవి దీర్ఘ ఆయువును సుఖ జీవముతో గడుచు శాంతి నీకు కలిగజేయను సుఖం బ్రదర్ శ్రమల కాలం శ్రమల కాలంలో కూడా నీకు సుఖం ఈ వాక్యం నీకు సుఖం పప్పు లేకుండా సుఖం ఉంటుంది బియ్యం లేకుండా సుఖం ఉంటుంది అని వాక్యం చెప్తుంది ఎందుకంటే మనం పప్పుని నమ్ముకోలేదు బియ్యం అవునా వాక్యాన్ని మనం ఏస్తూ వాక్యాన్ని నమ్ముకుంటున్నాం కాబట్టి సుఖం ఉంటది అంటుంది అందుకే నీ హృదయ పూర్వకంగా దాన్ని నువ్వు దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచి పోనీయకుము నువ్వు సత్యమును సత్యమును నిన్ను విడిచిపోనియద్దంట అంటే సత్యం నువ్వు అలంకరించుకోవాలని మొత్తం నీ జీవితానికి చుట్టుకోవాలి క్రిస్మస్ ట్రీకి అది కట్ట ఏది తీగలుగడతారు కదా దయను సత్యమును క్రీస్తు కలిగిన మనసు దయ ఇందాక చూసినాం ఫలములు గళితుల రాష్ట పత్రికలో ఫలములు మంచిగా కట్టబడేవాడి జీవితంలో ఈ ఫలములుంటాయి దయ సత్యము ఎన్నోడును నిన్ను విడిచిపోనియకము ఈ రెండింటినీ విడిచిపోవద్దు నీలో దయ ఉండాలా ఖచ్చితంగా దయ ఉండాలా లేదా నాకు చాలా పనుంది అర్జెంట్ ఉండొచ్చు పని కానీ దయ ఆ క్షణంలో నువ్వు చూపించకపోతే నువ్వు పనిపోయి వేస్ట్ వాటిని కంఠభూషణముగా ధరించుకోవాల కంఠం కదా ఇది కంఠం ఇది ఇది కంఠం కంఠభూషణం అంటే దండంలాగే వేసుకోవాలా నీ హృదయం అలక మీద వాటిని రాసుకోను నీ హృదయం అనే పలక మీద సత్యాన్ని రాసుకోవాలా దేవుని వాక్యంలో సత్యాన్ని స్వీకరించాలా నీ హృదయంలో అది చెప్తుండ తర్వాత అప్పుడు దేవుని దృష్టికి దృష్టి అందును మనుషుల దృష్టి అందును నీవు దయ నుండి మంచి వాడవని అనిపించుకుంటావు దేవుని దృష్టిలో మనుషుల దృష్టిలో మంచి వాడవని ఎప్పుడు దయ సత్యము నీలో ఉంటే ఐదవ వచ్చం చాలా ముఖ్యమైనది నాకు ఇష్టమైనది నీ స్వబుద్దిని ఆధారము చేసుకొనక నీ సొంత తలంపులను ఆధారము చేసుకునక నీ సొంత బుద్ధిని ఆదరం చేసుకునక నీ సొంత జ్ఞానమును ఆదరము చేసుకునక నీ స్వబుద్దిని ఆదరము చేసుకునక నీ సొంత ఆలోచనలకు ఆదరం చేయద్దును నీ జీవితాన్ని నీ సొంత ఆలోచనలకి ఒప్పజెప్ప మనమంత సొంత ఆలోచనలు పాటించే చెడిపోతున్నాం ప్రతి క్షణము సొంత ఆలోచన చేస్తాం ఇప్పుడు ఎట్లా పోవాలి ఇంటికి సొంత ఆలోచన ఏ బస్ సొంత ఆలోచన ఏం వండుకోవాలా సొంత ఆలోచన ఏముంటాయి వండుకోవచ్చు కదా ఏముంటాయి తీసుకోవచ్చు కదా ఏముంటాయి వేసుకోవచ్చు కదా బట్టలు అన్ని ఆలోచనలు ఇప్పుడు పోయి షాప్ లో ఎన్ని గంటలు నేను సమయం గడపాలా కనీసం ఐదు గంటలు ఒక నేను ఎప్పుడు షాప్ కి పోను మా ఫ్యామిలీతో అంటున్నాడు ఎందుకు అంటే వాళ్ళు ఏం కొంటారో ఏం తెలియదు కనీసం నాలుగైదు గంటలు నా షాప్ లో ఉంటారు అంటారు ఆడోళ్లు ఐదు గంటల షాప్ లో ఉంటారు నాకు అప్పుడు అవును వాళ్ళు ఐదు గంటల షాప్ లో ఉంటారు మళ్ళీ హోటల్ పోతే ఎన్ని గంటలు ఉంటావు ఎప్పుడన్నా గ్రహించినవా ఆడోళ్ల మీద బ్లేమ్ చేస్తున్నావు నేను ఆడోళ్ళని సపోర్ట్ చేస్తున్నానా కాదు ఇందులో స్త్రీ అని భేదం లేదు ఆత్మీయమైన వాక్యం దేవుని దృష్టిలో లేడీస్ అని జెంట్స్ అని లేదు రచపోతే ఏముంటది ఆత్మ ఒకటే ఉంటది కదా జీవాత్మ పరమాత్మ పరశుదాత్మ అంతే దేవునాత్మని ఇంకా స్త్రీ అని పురుషులే చచ్చిపోయినాక ఎత్తబడినాక అని లేదు పునరుద్ధాన దినమున భార్య భర్తలు అనబడరు అందరూ దేవదూత స్వరూపులు అన్నడలే దేశ్ అంతే వాటి దేవుని దృష్టిలో ఇటువంటి అన్ని పిచ్చి మనం ఈ తలంపులు తొలగించాలా ఈ మానవ తలంపులకి చోటు ఇవ్వద్దు మనం ఇప్పుడు నేను ఒక పాలిటీషియన్ జరగబోతున్నా వా ఎట్లా మాట్లాడాలా నీకు అవసరం లేదు మీరు ఏం మాట్లాడాలి నేను ఇస్తా తలంపులు అనలేదా సభల యొద్కు పోయినప్పుడు మీరు ఏ మాట్లాడాలనో మీరేం ఆలోచించక నేనిస్తా టైంకి ఆలోచన లేదా వేసుకురావు అనడం అవన్నీ మీ స్వబుద్దిని ఆదానం చేసుకోవద్దు లక్ష నలభై నాలుగు వేల కలిగిన మంచి గుణ మీద వాళ్ళు సొంత తలంపులు ఉపయోగించారు ప్రతి క్షణము ఏ స్లో తలంపులు ఉపయోగిస్తారు నీ పూర్ణ హృదయంతో యో ఎందు నమ్మికయుంచుము పూర్ణ హృదయంతో సంపూర్ణంగా నీ సొంత తలంపులకు చోటు ఇవ్వకుండా సంపూర్ణంగా ఆయన మీద నువ్వు నీ ప్రవర్తన అంతటి ఆయన ఆధారమునకు అధికారం ఒప్పుకొనుము అంటే నీ బిహేవియర్ ప్రవర్తన అంటే నీ విధానం నీ జీవన విధానాన్ని మొత్తం ఆయనకు సమర్పించేసేయాల క్రిస్తు కలిన మనసు అంటే అదే క్రీస్తు గలన మనసు ఎట్లా పొందుకుంటావు నువ్వు మొత్తం ఆయనకు సమర్పించుకోవాలా నేను కొంత కొంచేపు అటు కాదు నీ కుడికి గానీ ఎనమగా తిరగద్దు అన్నాడు ఎందుకంటే రెండు గుంపులున్నాయి ఇక్కడ ఇశాకు గుంపు ఇక్కడుంది యూరబాం గుంపు ఇక్కడుంది నువ్వు కుడికి గానీ ఎనమగని తిరగద్దు నువ్వు గొడవాలే ఉండాలా నీ బాధ్యత అది లేకపోతే నువ్వు ఖచ్చితంగా ఆటోమేటిక్గా రెండు గుంపులను వినిపోతావు యూరబాము ఇంటి వారిని మొత్తం నిర్మూలన చేస్తున్నాడు ఇశాకు సంతతి నేను ఎప్పుడూ ఇంకా నివసించ వారి ఆరాధనను నేను స్వీకరించనన్నాడు మనం చూసినాం దాన్ని కొన్ని వారాల ఇస్సాకు సంతానం యొక్క గుడారాములలో నేను ఏమన్నాడు ఇసాకు సంతానం యొక్క మందిరం ఇసాకు యొక్క ఇస్కు సంతానం యొక్క ఆరాధన నేను స్వీకరించను అన్నాడు ఉంది కదా ఆమోసం ఏడా ఉద్యా ఒకసారి చూడండి ఉన్నత స్థలములు అంటే ఆరాధనా స్థలము ఇసాకు ఉన్నత స్థలములను ప్రతిష్ఠిత స్థలములను అంటే చర్చెస్ నాశనమగును ఇస్సాకు ఉన్నత స్థలములు అంటే ఉన్నత స్థలంలో బలు అర్పించటం పాత నివారణ కాలంలో అంటే వారి బలి వారి బలి అల్పణలు వారి ఉన్నత స్థలములు వారి ప్రతిష్ఠిత స్థలములు ప్రతిష్ట చేస్తారు గుడి బ్రదర్ గుడి ప్రతిష్ట బ్రదర్ రండి వస్తాము కానీ తర్వాత అది నాష్టం కాబోతుంది అరే అదేం మాట మాట్లాడుతున్నాం నెగటివ్ గా బైబుల్ వాకేం చెప్తుంది నేను గా చెప్తుంది ప్రతిష్ఠిత స్థలములు నాష్టం కాబోతున్నాయి త్వరలో దేవుడు మనకి ఎన్ని సమాచారం చూపిస్తుంది ఈ విషయాలు ఇస్సాకు సంతానం ఎవరు ఇస్సాల్పల్లి ఇస్సాల్ పల్లె యొక్క సంతానమే ఆ యొక్క క్రైస్తవులు ఎందుకంటే ఆత్మీయ క్రైస్తవులు వీరి జీవిత విధానం ఏ రీతి ఉందో మనకు చూపిస్తుంది దేవుడు కాబట్టి మన స్వబుద్దిని నమ్ముకోకుండా మన పూర్ణ హృదయంతో మన ప్రభుని ఆశ్రయించడం దేవుడు యొక్క వాక్యాన్ని దీవించినగా ప్రార్థిస్తాం పరిశుద్ధురా వందనాలు ప్రవ్వ ఓ రోజు మీరు మాతో మాట్లాడుతున్న విధానం బట్టి మీకు ఎంతో వందనాలు ప్రవ్వ అనేక పర్యాలు మీరు మా తను మాట్లాడుతూనే ఉన్నారు నాయన కానీ వాటిని మేము గ్రహించకుండా ప్రవ్వ మా కంటికి ఈ యుగ దేవత కల్పించింది కానీ ఆ గుడ్డితనం కల్పించిన ఆ యుగ మేము అసహించుకున్నాం ప్రవ్వ మీరు ఆ కంటి పొరలు తొలగించినారు ప్రవ్వ దాన్ని బట్టి మీకు వదనాలు తండ్రి ఇవన్నీ మాకు బాగా అర్థమయ్యేటట్టు మీరు చేసినారు ప్రవ్వ దాన్ని బట్టి మీకు వనాలి ప్రవ్వ మిమ్మల్ని మహిమపర్చి బిడగా మమ్మల్ని తయారు చేయండి మీ నీతి సత్యాన్ని అనేకలకు మేము ప్రకటించాలా అటువంటి కృపా భాగ్య మీకున్న వాళ్ళకందరూ దయచేసి మీరు ఆఖరిపారు సిద్ధపరచుకోమని ఏసుక్రీస్తు పరచదాన ప్రార్థిస్తాం తండ్రి ఆ మే